ఎనభై రెండు ఆత్తుడ నేను నీ లేదు కడ్డమిందునులేదు మూర్తిత్రయాత్మకమొగి గరుణించవే సర్వసాక్షివి నీవు సర్వాంతరంగుడవు సర్వ సర్వం సహా చక్రవర్తి నిర్వాణమూర్తి నిగమాంతకీర్తి సర్వాపరాధమలు క్షిమింపే పరమాత్మవు నీవు పరం జ్యోతివు పరమపరానందరమరుష కరి రాజవరద కారుణ్య నిలయరణాగతుడ నన్ను సరిగా వే అణువుపలి నీవు ఆది నీవు ప్రణుత శ్రీ వెంకట ప్రచుర నిలయా అనిమాది విభవ ఆద్యంతరహిత గనుతించి నా పాలగలు గవే నీవు